అందాము అథవా అగ్ని జ్యోతిషీ యథాశ్రుత ఏవేవతే కాబట్టి అగ్నిశబ్దాన్ని కాలంగా చెప్పాం మార్గంగా చెప్పాం లేదా సింపుల్గా అగ్నిదేవతని చెప్పండి అలా చెప్పండి ఇవి ప్రయాణంలో ఇలాగే ఉంటాయి ప్రయాణంలో టైం చెప్పొచ్చు డిస్టెన్స్ చెప్పొచ్చు లేకపోతే మీరు మజులీ చేసిన చోట మీకు కొంత సర్వీస్ చేసినటువంటి పర్సన్స్ని కూడా చెప్పచ్చు ఆ రకంగా మార్గాన్ని మనం మనం వర్ణించవచ్చు కాబట్టి అగ్నిదేవత అంటే అగ్ని నిప్పులు చితాగ్ని జ్యోతిర్దేవత అంటే ఆ జ్వాలా దేవత అనుకోండి ఆ తర్వాత ముందుకు వెళ్తాం ఎలాగా శుక్ల ఆహహా పొగలు అని భూయూనిర్దేశం కాళం ఇది ఆమ్రవణవత్ ఇప్పుడు ఈ మార్గంలో కాలమని పేరు ఎందుకు పెట్టారు ఈ మార్గానికి అంటే చూడండి మార్గంలో ఎవరున్నారు అగ్ని జ్యోతి అహహ అంటే పొగలు కాలమా కాదా అది అగ్ని జ్యోతి అలాంటి పెట్టండి అది కాలం అని చెప్పేసి మీరు కొంచెం వాటిని జాగ్రత్తగా కాలానికి కట్ అన్వయించాలి అహహాలో ఏ అన్వయం చేయక్కర్లా అహహ కాలమే శుక్ల శుక్లపక్షము కాలము షణ్మాస ఉత్తరాయణం కాలము ఏమండి కాబట్టి ఐదు స్టేజెస్లో త్రీ స్టేజెస్ కాలమే ఉన్నది కాబట్టి భూయశాంతు నిర్దేశం కాలం అని ఇంతకు ముందు శ్లోకంలో ఎవన్నాడు తమ్ కాలం వక్ష్యామి ఆ కాలమును చెప్పేద్దను ఎత్ర కాలే ఏ కాలమునందైతే అని రెండు దేవతలు మూడు కాలాలు ఉన్నప్పుడు కాలము ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే కాలము యొక్క పర్సంటేజ్ ఎక్కువ ఉంది కదా దేవతలు ఇద్దరే కాలవాచక పదములు మూడు ఉన్నాయి అది మనస్సులో పెట్టుకుని కాలము అని అన్నాడు ఓకే దీనికి ఒక దృష్టాంతం శంకరులు ఇస్తున్నారు మామిడి తోట ఆమ్రవణవత్ మామిడి తోట మామిడి తోట అంటే మధ్యలో పనస చెట్టు కూడా ఒకటి ఉంటుంది మీకు లెక్కది ఓ పనస చెట్టు ఓ కొబ్బరి చెట్టు ఓ కుంకుడు చెట్టు కుంకుడికాయల కోసం పురుగు వాళ్ళు అలా వేసుకునేవారు ఓ బత్తాయి చెట్టు అలాగే ఓ నిమ్మ చెట్టు ఇవన్నీ కూడా ఉంటాయి కానీ దానికి పేరేమిటి మామిడి తోట అని పేరు ఎందుకంటే మామిడి చెట్లు అధికంగా ఉంటాయి అలాగే ఈ మార్గాన్ని ఇంత గడచన శ్లోకంలో ఈ మార్గాన్నే గడచిన శ్లోకంలో నీకు కాలముని చెట్టు అదనుకుంటున్నాడు మార్గం చూస్తే దేవతల తోట ఏమన్నా అలా ఉంది ఏమిటండి అంటే కాలబాహుళ్యం చేతను దానికి కాలశబ్దం వ్యవహారము తథా సరే ఇంకొంచెం ముందుకు వెళ్దాం అగ్ని అయింది జ్యోతి అయింది అంటే ఈ జీవుడు ఈ జీవుడు సూక్ష్మరూపంగా అగ్నిలో నుండి జ్యోతిలోకి వెళ్ళాడు ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాడు తథా అహర్దేవత అహర్ అభిమానిని తర్వాత పొగలుకి వెళ్ళాడు పొగలు అంటే ఫిజికల్ టైమ్ అని అర్థం కాదు పొగలు అభిమాని అయిన దేవత పొగలు దేవత పొగటి దేవత ఎందుకంటే ఫిజికల్ టైం అని చెప్పినట్లయితే దాంట్లో చాలా కాంప్లికేషన్స్ వచ్చేస్తాయి ఎలాగంటే ఇప్పుడు ఒక ఆయన మహాపుణ్యం చేసుకుని సగుణ ఉపాసనని కర్మను ఉపాసనతో కూడిన కర్మను మహాపుణ్యం చేసిన ఆయన రాత్రిపూట చచ్చిపోయాడు అనుకోండి సపోజ్ అయ్యయ్యో పాపం ఆయన పొగలు లేకుండా అయిపోయిందే అనే భ్రమ మీకు కలిగే ప్రమాదం ఉన్నది కాబట్టి పొగలు చచ్చిపోయాడు రాత్రి చచ్చిపోయాడు అని పాయింట్ కాదు పొగలు చచ్చిపోతే ఫస్ట్ క్లాస్ పుణ్యలో కాలకు వెళ్తాడు రాత్రి చచ్చిపోతే సెకండ్ క్లాస్ పుణ్యలో కాలకు వెళ్తాడు అని కాదు ఇట్ ఈజ్ నాట్ అబౌట్ ద టైమ్ ఆఫ్ డెత్ ఓకే ద టైమ్ ఆఫ్ డెత్ ఈస్ ఇన్కాన్సిక్వెన్షియల్ టైమ్ ఆఫ్ డెత్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ అది మీరు గుర్తించాలి లేకపోతే ఏమవుతుంది ఆహాన్ ఉంటే ఓహో పొగలా మా వాడు పొగలు పోయాడు కాబట్టి పుణ్యం స్వర్గానికి వెళ్ళి ఉంటాడు ఇలాంటి వేషాలు పనికిరావు అక్కడ పొగలు పోయాడు రాత్రిపోయాడు కాదు వాడు పుణ్యం చేసుకున్నవాడైతే ఆహారాభిమాని దేవత ఒక మజిలీ కింద వాడి యాత్రలో ఉంటుంది అలాగే షణ్మాసాహ ఉత్తరాయణం అంతరాయణ షన్మాసక్ల శుక్లపక్షదేవత షన్మాస ఉత్తరాయణం త్రా దేవత పొగలు అంటే పొగటి దేవత శుక్ల అంటే శుక్లపక్ష దేవేవత ఉత్తరాయణ షణ్మాసములు అంటే షణ్మాస ఉత్తరాయణ దేవత దేవత ముఖ్యం కాలు ముఖ్యంగా కాబట్టి పొగలు చచ్చిపోతే మహాపుణ్యం రాత్రి చచ్చిపోతే తక్కువ పుణ్యం తప్పు శుక్లపక్షంలో చచ్చిపోతే ఎక్కువ పుణ్యం కృష్ణపక్షంలో మరణిస్తే తక్కువ పుణ్యం తప్పు ఉత్తరాయణంలో మరణిస్తే ఎక్కువ పుణ్యం దక్షిణాయనంలో మరణిస్తే తక్కువ పుణ్యం తప్పు మరి లోకల్లో అలా అనుకుంటున్నారు లోకల్లో అలాగే అనుకుంటారు లోకంలో అనుకోవడానికి లోకంలో ఏవేవో పిచ్చి పిచ్చి అభిప్రాయాలు అనేకం ఉంటాయి అదేం కరెక్ట్ బాగుంది అయితే మరి భీష్మ పితామహుడు ఉత్తరాయణంలో మరణించాడు అనే అదేదో కథ ఉంది కదా మరి దాని మాట ఏమిటి మీరు కాలం కాదు దేవత మరి భీష్ముడు కాలం కోసం లేచి ఉన్నాడని మరి అలాంటి మాటలు ఉన్నాయి కదా మీరు ఇక్కడ బోల్క విచారం దాని సారం మీకు చెప్పేస్తున్నా ఎందుకంటే మన గోల్ ఇవేమీ కాదు ఇదంతా వైరాగ్యం కోసమే చెప్తున్నారు మన గోలు బ్రహ్మజ్ఞానం అది తర్వాత వస్తుంది కొంచెం మీరు ఓపిక పట్టాల్సి ఉంటుంది ఇంకో రెండు క్లాసులో ఓపిక పడితే దానికి వస్తాం మనం బట్ స్టిల్ ప్రాసంగికంగా ఆ ప్రసక్తి లోకంలో ఉంది కనుక దాని గురించి ఎలాగ వ్యవస్థ అంటే చూడండి ఉత్తరాయణంలో పోతే ఉత్తమ లోకాలకి పోతాడు అనేది పురాణ దృష్టి దార్శనిక దృష్టి కాదు దార్శనిక దృష్టిలో దేవత పురాణ దృష్టిలో టైము అది ఒకటి మీరు గమనించాలి రెండవది ఇక్కడ ఏమంటున్నారంటే ఆయన భీష్మ పితామహుడు ఆయన జ్ఞాని ఆయన ఏ లోకాలకి వెళ్ళడు ఆయన జీవన్ముక్తుడైపోయాడు శ్రీకృష్ణ పరమాత్మలో విలీనమైపోయాడు ఆయన ఆయన పుణ్యలోకాలకి వెళ్ళడం రావడం ఏమీ లేవు మరి అటువంటి అప్పుడు ఉత్తరాయణం వచ్చే వరకు ఎందుకు వేచి ఉన్నాడు అంటే స్వచ్ఛంద మరణోహమితి దర్శయటం లోకస్య నేను ఎప్పుడు అనుకుంటే అప్పుడు మరణించగలను అని నిరూపించటం కోసం ఎందుకలా నిరూపించటం అంటే శంతను మహారాజు ఆయనకు వరం ఇచ్చాడు నీవు ఎప్పుడు కోరుకుంటే అప్పుడే మరణిస్తావు అని వరణ వరం ఇచ్చాడు ఆ వరాన్ని సార్థకం చేసి తద్వారా తండ్రి గారిచ్చిన ఆశీర్వచనము గొప్పది అని లోకానికి నిరూపించడం కోసమే ఆయన ఉత్తరాయణం కోసం ఆగాడు తండ్రి గారు ఆ వరం ఇచ్చి ఉండకపోతే ఆయన వెంటనే దేహత్యాగం చేసి ఇవాడు ఎందుకంటే దేహత్యాగం యొక్క సమయానికి ఆయన గతికి సంబంధము లేదు కారణం ఏమిటి దేహత్యాగానికి గతికి సంబంధం లేదండి చేసుకున్న కర్మ ఉపాసనలని బట్టి గతి నిర్ధారితమవుతుంది తప్ప పొద్దున్న పోయాడా సాయంకాలం పోయాడా అనే దాన్ని బట్టి నిర్ధారితము కాదు ఒకడు మహాపాపి ఉత్తరాయణంలో పోతాడు స్వర్గానికి వెళ్ళిపోతాడా ఏమే ఇంకొకడు మహాపుణ్యాత్ముడు దక్షిణాయనంలో పోతాడు ఆరు మాసాలు దక్షిణాయనం ఈ లెక్క అయితే పురాణ దృష్టి పుణ్యం చేసుకున్న వాళ్ళందరూ ఉత్తరాయణం కోసం అలా వేచి ఉండాలి అప్పుడే పోవాలి పాపం చేసుకున్న వాళ్ళందరూ దక్షిణాయనంలోనే పోవాలి అలాగేమీ ఉండదు కాబట్టి ఇదంతా కూడా ఆ కాలాన్ని బట్టి నిర్ధారించటము అసందర్భము ఇంకో మాట ఉంది ఇక్కడ భీష్మశతు విదూషోపి ఉత్తరాయణ ప్రతీక్ష్ణం అజ్ఞానం ఉత్తరాయణే దైవాన్మరణం చేతి ప్రశస్తం అభిజ్ఞాభివదన రూప ఆచార పరిపాలనార్థమితి భీష్ముడు అజ్ఞాని కాదు జ్ఞాని ఈ ఉత్తరాయణమైనా దక్షిణాయనమైన అజ్ఞానులకే అజ్ఞానులు అంటే ఎవరు ఆత్మస్వరూపము తెలియని వారి కొరకు మాత్రమే కాబట్టి భీష్ముని యొక్క గాథని ఇక్కడ చెప్పినటువంటి దార్శనిక దృష్టితో ముడిపెట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమేమీ లేదు సెటిల్ అయిందండి ఓకే మార్గభూత ఇది స్థిత అన్యత్ర అయన్యా ఇప్పుడు అహహ శుక్ల షణ్మాస ఉత్తరాయణం ఈ మూడు కాలములు ఈ కాలములను కాలాభిమాన దేవతగా ఎందుకు చెప్తున్నారండి మీరు అంటే చూడండి కాలము మార్గమును నిర్దేశించును అని మనం ఇంతకుముందే చెప్పి కాబట్టి మార్గభూతాహ ఇది స్థితి ఇది స్థిత ఇంతకు ముందే ఆహా అనే కాలము ఆ కాలాభిమాన దేవత అయి ఆ మార్గమును నిర్దేశిస్తుంది శుక్లపక్ష కాలము శుక్లపక్షాభిమాన దేవతగా మార్గాన్ని నిర్దేశిస్తుంది కాబట్టి ఆయా దేవతలు ఆ మార్గమును నిర్దేశిస్తారు అని మనం ఏదైతే చెప్పి ఉన్నామో ఆ న్యాయము అంటే ఆ స్కీము ఇక్కడ చెప్పినటువంటి కాలవాచక పదములకు అన్వయించుకోవాలి త్ర తస్ మార్గే ప్రయాతా మృతా గి కాబట్టి ఆ మార్గము నందు అంటే ఆ మార్గం ఎలాగున్నది అగ్ని జ్యోతి అంటే జ్వాల పొగటి దేవత శుక్లపక్ష దేవత ఉత్తరాయణ దేవత వాటిని దాటుకుని హిరణ్య గర్భలోకానికి ఆ జీవులు చేరేదరు గొప్ప పుణ్యం చేసిన జీవులు ఈ వర్ణన మీరు కనుక క్లారిటీ లేక లేకపోతే అంత కన్ఫ్యూషన్ ఎవరికి తోచినట్టు వాడు వర్ణించుకుంటూ పోతాడు కొంతమంది ఏమంటానంటే ఆ మార్గం మీకు మీ మీ బంధువులకి మేము మేమే మార్గం నిర్దేశం చేసేస్తామండి మా దగ్గర అలాంటి టెక్నిక్లు అన్నీ ఉన్నాయి మేము కర్మలు చక్కటి కర్మలు చేసేసి మీ బంధువు మంచి మార్గంలో వెళ్ళిట్లా మేము ఆర్గనైజ్ చేసేస్తాము అని కూడా క్లెయిమ్ చేసి ధనాన్ని తీసుకునేటువంటి ప్రయత్నం అది చేస్తూ ఉంటాం కాబట్టి ఎవళ్ళు పుణ్యం చేసుకుంటే వాళ్ళు ఉత్తరాయణ మార్గంలో వెళ్తారు కానీ మనం ఇక్కడ గడబిడ చేసేస్తే వాళ్ళు అలా వెళ్ళిపోతారా అలా ఉంటుందా అలా ఉండదు కాబట్టి మన కర్తవ్యాన్ని మనం చేయటం పితృకర్మని యథా విధిగా చేసి ఓ దండం పెట్టు ఊరుకోవడమే కానీ ఆ జీవుడు ఇటు వెళ్ళాడా అటు వెళ్ళాడా ఎలా వెళ్ళాడు అని మీమాంస అనవసరం మీరు ఎవరైనా అడిగారనుకోండి ఎవండి ఆ జీవుడు ఎటు వెళ్ళి ఉంటాడు అని మీరు అడిగారనుకోండి నేను అలాంటి పొట్టు కానీ అడిగితే పర్వాలేదు కొంచెం జాగ్రత్తగా అలాగే మీరు చూసుకోకండి మీరు చింత చేయద్దు ఆ రాముడిని స్మరించండి అది ఏదో సలహా పంపిస్తారు అదే మీరు రాను ప్రసన్ను అడిగారనుకోండి మీ జీవుడు ఇప్పుడు రాంగ్ డైరెక్షన్లో వెళ్ళి అక్కడ స్టక్ అయి ఉన్నాడు అక్కడ ల్యాండ్ స్లైడ్ ఏదో వచ్చి అయిపోయాడు కాబట్టి నేను మీకు ఒక పుణ్యకర్మ జపం చేస్తే వాడు రిలీజ్ అవుతాడు అయ్యా మరైతే చేసి అవుతుంది కాబట్టి ఇలాంటి వాటిల్లో పడకూడదు క్లారిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉండాలి ఏదైనా పుణ్యకర్మ చేసుకోవాలి కానీ పుణ్యకర్మని ఆ విధమైన రాంగ్ యాటిట్యూడ్తో చేయకూడదు రాంగ్ బేసిస్ అజ్ఞానం బేసిస్గా ఏది చేయకూడదు జ్ఞాత్వా కర్మ అని కొలుగుతారు పితృ కర్మ చేసినా కూడా తెలుసుకుని చేయాలి తప్ప అజ్ఞానం బేసిస్గా చేసుకుని అంధవిశ్వాసం బేసిస్గా కర్మలను చేయటం అది పద్ధతి కాదు సో ఈ పుణ్య మార్గంలో ఈ దేవతల చేత నిర్దేశించబడిన మార్గంలో పుణ్యాత్ములు మరణించి వెళ్తారు ఎవళ్ళ పుణ్యాత్ములు బ్రహ్మ గచ్చి ఆ హిరణ్య గర్భుణ్ణి పొందుతారు ఎవరు బ్రహ్మ విదహ బ్రహ్మజ్ఞానులని కాదు ఇక్కడ విద్య అంటే ఉపాసన బ్రహ్మోపాసకా సగుణ బ్రహ్మోపాసకులు వేదంలో సగుణ బ్రహ్మ అంటే నేనున్నాను ఈ పంచభూతముల రూపంగా రకటమైన ఆ సర్వ జగద్వ్యాపకుడైన సర్వశక్తిమంతుడైన ఈశ్వరుడు అనార్థం వేదంలో సగుణ బ్రహ్మ అనే చెప్తారు ఉపనిషత్తుల్లో అక్కడ కూడా సగుణ బ్రహ్మోపాసనే ఉపాసన అంటే మరి భేదం ఉంటుంది కదా భేదపూర్వకంగా చెప్పిన సందర్భంలో కూడా సగుణ బ్రహ్మోపాసన పరంగానే చెప్తారు అయితే ఏమవుతుందంటే పురాణం దగ్గరికి వచ్చేప్పటికీ ఈ సగుణ బ్రహ్మకి నామరూపాలు ప్రారంభమవుతాయి సగుణం నుంచి సాకారం దగ్గరికి వస్తారు ఇప్పుడు పృథివీ రూపంగా అగ్నిరూపంగా ఆకాశరూపంగా వాయు రూపంగా ఉన్న పరమేశ్వరుడు అన్నారనుకోండి దాన్ని సగుణ బ్రహ్మ అంటారు సగుణ రూపం అలా కాకుండా మీరు సగుణము సాకారము విష్ణువు చతుర్భుజ రూపంగా శివుడు త్రినేత్ర రూపంగా అని ఇలాగ మీరు రూపాన్ని ఒకదాన్ని పెట్టారని ఆకారం కూడా పెట్టారనుకోండి అది సగుణము సాకారం ఎప్పుడైతే మీరు ఆకారము దాన్నే రూపము అంటారు రూపాన్ని కూడా మీరు ఎప్పుడైతే పట్టుకొచ్చారో ఆ రూపంతో పాటుగా ఒక నామం ఉంటుంది నామ రూపములు అనేకం ఉంటాయి దాన్ని దాని లక్షణం అది ఇప్పుడు పత్తులాల బంగారం ఇస్తాను నువ్వేం చేసుకుంటావు అని అడిగారనుకోండి అమ్మాయిని అమ్మాయి ఏం చెప్తుంది నెక్లెస్ చేసుకుంటాను ఇంకో అమ్మాయిని అడిగారనుకోండి అమ్మా నీకు పత్తుల బంగారం ఇస్తాను ఏం చేస్తాను కంకణాలు చేసుకుంటాను అందరూ ఒక్కటి చెప్పరు ఎవరి ఇష్టం వాళ్ళది అయితే అవడానికి అది ఒకే బంగారం అదేవిధంగా ఇన్ని నామరూపాలతో మీరు దేవుణ్ణి ఆరాధించినా మీరు ఆరాధించేది మాత్రం కేవలము సగుణ బ్రహ్మ మాత్రమే నామరూపాల కోసం కొట్లాట అనవసరం ఈ సత్యాన్ని జను గుర్తించరు గుర్తించకుండా ఏం చేస్తారంటే నేను పట్టుకున్న నామరూపాలే గొప్పవి అని మొదలు పెడతారు అయితే కంపారిజన్ చేస్తా నేను పట్టుకున్న నామరూపాలు గొప్పవి ఇంకొకడు పట్టుకున్న ఇతర నామరూపాలు తక్కువవి అని వీడంటాడు వెంటనే వాడేమంటాడు నీ నామరూపాలే తక్కువ మా నామరూపాలు గొప్ప అని ఈ రకంగా ఈ ఈ సగుణ సాకారవాదులు ఒకళ్ళతో ఒకళ్ళు కలహించుకుంటూ ఉంటారు కరెక్టేనా అండి సమాజంలో ఆ విధంగా ఉంటుంది అది తెలుసుకుంటే మనకేమిటి ఉపయోగము ఉంటే అటువంటి కలహాలకి మనం అతీతంగా ఉండగలుగుతాం అందుకోసం నేను చుట్టాను బ్రహ్మోపాసన పరాజనా బ్రహ్మోపాసన చేసే జనులు చాలామంది బ్రహ్మోపాసన కూడా చేరు సగుణ బ్రహ్మోపాసన కూడా చేరు లోకోపాసన చేస్తూ ఉంటారు అంటే లోకంలో ధనము భోగాలు ఉంటాయి వాటిని ఉపాసన చేస్తూ ఉంటారు వీళ్ళు మహాపుణ్యాత్ములు నిజానికి లోకోపాసనని పక్కన పెట్టి ఆ సగుణ బ్రహ్మని ఉపాసన చేసిన జనులు ఇటువంటి పుణ్యలోకాన్ని పొందుతారు దీంట్లో ఓ చిత్రం ఒకటి ఉంది ఈ మోక్షం ఎందుకండి ఈ సగుణ బ్రహ్మోపాసన చేసేసి స సగుణ బ్రహ్మని పొందుటయే శ్రేష్టం కదా ఈ మోక్షము సర్వాత్మభావము ఇదంతా ఏమిటని మీరు అనొచ్చు నాట్ లైక్ దాట్ మీకు మోక్షం అంటే ఈ సగుణ బ్రహ్మలోకం అంటే అదే పుణ్యలోకం అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక దేవుడు అక్కడ ఉన్నాడనుకోండి అలాంటి సీన్లు ఇప్పుడు నేను వర్ణించే సీన్స్ వంటి సీన్స్ మనకి భూలోకంలో రిపీట్ అవుతూ ఉంటాయి మీరు కొంచెం పరిశీలిస్తే మీకే తెలుస్తుంది సపోజ్ ఈ పుణ్యలోకానికి వెళ్ళాడు వీడు ఏమంటాయి ఆ పుణ్యలోకంలో ఆ సగుణ బ్రహ్మ అంటే వైకుంఠం అయితే విష్ణువు అవుతాడు కైలాసం అయితే శివుడు అవుతాడు ఆ సగుణ బ్రహ్మ రోజుకు ఒకరో రోజుకు ఒకసారి రోజు పొద్దున స్థమానం ముందే కూర్చోలేడు కదా ఆయన ఆయన కూడా ఏవో పనులు ఉంటాయి రోజుకొకసారి దర్శనమిస్తాడు ఆయన మామూలుగా నడిచి వస్తాడో లేకపోతే ఏదైనా ఒక చిన్న స్లోగా మూవ్ అయ్యేటువంటి వాహనంలో వస్తాడో వాటెవర్ రోజుకోసారి దర్శనమిస్తాడు అంతే కదండి రోజుకోసారి దర్శనమిచ్చినప్పుడు ఈయన ఒక్కడే కాదుగా వెళ్ళిన వాళ్ళు ఇలాంటి ఉపాసకులు అక్కడ చాలామంది ఉంటారు ఈ ఉపాసకులు అందరూ కూర్చుంటారు ఆ సగుణ బ్రహ్మ వచ్చినప్పుడు ఆయన్ని దర్శిస్తారు ఏమండి ఆయన చుట్టూ వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి ఆయన మీద తోసుకుపోకుండా ఉండడం కోసం కాపలా ఉంటారు అక్కడ అవసరం అవుతారు మరి యు నీడ్ ఆల్ ఆఫ్ దాట్ ఈ కాపలా వాళ్ళు ఏం చేస్తారో తెలిసిన వాళ్ళ చేతుల్లో బెత్తాలు ఉంటాయి అయితే అవడానికి బెత్తాలు వెండి వాటి పిడులు బంగారము ఉంటాయి కానీ మీ నెత్తి మీద దెబ్బ తగిలినప్పుడు అది వెండి అయితేనేమిటి దాని పిడి బంగారం ఉంటేనేమిటి వాట్ డిఫరెన్స్ ఇట్ రియల్లీ నేను చెప్తున్నది నేను వేళకోణంగా చెప్పట్లా నేను చూసి చెప్తున్నాను మీకు రియల్లీ చాలా పాజిటివ్ మైండ్ తోటి అర్థం చేసుకునే ప్రయత్నం చేసి అబ్బా this is not for me అని నాకు కలిగిన అనుభవం మీకు చెప్తున్నాను సో ఈ ఈ కాపలా కాశీ వాళ్ళు లేకపోతే వీళ్ళందరూ వీళ్ళు ఆ సగుణ ఆయన ఊపిరి ఆడకుండా అందుకోసం వీళ్ళ ఈ బెత్తాలు పట్టుకున్న వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారో తెలిసినా వీళ్ళు ఈ మన ముఖం చూస్తారు సగుణ బ్రహ్మ చూడరు వాళ్ళు మనల్ని పరిశీలిస్తూ ఉంటారు ఆ బెత్తం పట్టుకుని మన తిరిగి నిలబడతారు మనందరం ఇలా వరసల్లో కూర్చొని ఉంటాం అంటే మనందరం అంటే నా అభిప్రాయం ఈ పుణ్యాత్ములందరూ వరసల్లో కూర్చుని ఉంటారు ఈ కాపలాదారులో వెండి బెత్తాలు పట్టుకుని బంగారు పీడితోటి మనవైపు తిరిగి ఈ లోపల సగుణ బ్రహ్మాలా వస్తాడు వస్తే ఆ సగుణ బ్రహ్మకి నమస్కారం చేస్తారు ఒకప్పుడు సగుణ అందరికీ ఆయన విష్ చేయలేడు కదా కొంతమందికి విష్ చేస్తాడు కొంతమంది మిస్ అవుతారు ఈ మిస్ అయిన వాడు పక్క పడుతుంది నువ్వు నవ్వితే ఆయన నిన్ను చూసి నవ్వాడు అంటే ఆ అంటాడు అయ్యో ఐ మిస్డ్ ఇట్ అని వీడు బాధపడతాడు అండ్ తర్వాత ఈ సగుణ బ్రహ్మ వచ్చినప్పుడు దగ్గరగా ఉండే సీట్లు వాళ్ళు విఐపిలు ఉంటారు విఏపిలు కానీ వాళ్ళందరూ జనరల్ గ్యాలరీలో పడి ఉంటారు వాళ్ళు వాళ్ళు అలా దూరం నుంచే ఆ సగుణ బ్రహ్మని అలా చూసి దండం పెడతారు ఏమన్నా ఈ సగుణ బ్రహ్మని ఇటు అటు పహరా కాశీ వాళ్ళు ఉంటారు వాళ్ళు సగుణ బ్రహ్మకి బాగా దగ్గరగా ఉంటారు వాళ్ళని చూస్తే అబ్బా ఏమి గొప్పవాళ్ళు అదృష్టవంతులు వీళ్ళు సగుణ బ్రహ్మకి అప్పుడప్పుడు సగుణ బ్రహ్మ భుజాన్ని కూడా పట్టుకుంటున్నారే ఆ అబ్బా అని వాళ్ళని చూస్తే ఒక రకమైన భావన కలుగుతుంది ఇదంతా చూసినప్పుడు నాకేమనిపించిందంటే ఓహో ఉపనిషత్తులు ఇందుకోసమే ఇలా చెప్పాయి ద్వితీయాద్వై భయం భవతి ద్వితీయాద్వై భయం భవతి అనే ఆ వాక్యం నాకు అనుభవానికి ఫస్ట్ టైం నాకు అనుభవానికి వచ్చింది ఆ యొక్క సగుణ బ్రహ్మ నేను ఇక్కడ ఉన్నంత వరకు ఈ భేదము ఉన్నంత వరకు భయము తప్పదు ఏదో ఒక భయం ఉంటుంది భయం అంటే కొంచెం సగుణ బ్రహ్మ దగ్గరికి వెళ్దాం అనుకుంటే బెత్తం మీ ముందే నిలబడతారు తర్వాత సగుణ బ్రహ్మ ఇంకో గంటలో వస్తాడనగా బారులు తీరి కూర్చోపెడతారు ఆ కూర్చోబెట్టడంలో కొంచెం దానికి అధికారులు ఉంటారు వాళ్ళు మీకు అనుకూలరైతే మిమ్మల్ని ఫస్ట్ టూ త్రీ లైన్స్లో కూర్చోబెడతారు వాళ్ళు అనుకూలు కాకపోతే వెనక్కిపోవడం ఆ ఫస్ట్ టూ త్రీ లైన్స్ లిమిటెడ్ సీట్స్ ఉంటాయి ఇదంతా మీకు ఎలా ఉంది మీకు మంచి ఉత్సాహంగా ఉందేమో తెలియదు నాకైతే నీరసం వస్తుంది ఇదంతా అబో నో నో నో యూ డోంట్ వాంట్ ఎనీథింగ్ లైక్ దాట్ మనకేం కావాలంటే నేను అనే పరిచ్ఛేదభావమే లేకుండా సర్వవ్యాపకమైన పరమాత్మలో విలీనమయ్యి అలా ఉండిపోవడమే అదే కావాలి తప్ప నేను ఇక్కడ సగుణ బ్రహ్మ అక్కడ నాకు మధ్యలో సగుణ బ్రహ్మకి మధ్యలో వీడెవడో కట్టెపట్టుకున్న వీడు ఈ సమాచారం అంతా నాకు అంగీకారము కాదు నాకు ఏమనిపిస్తుందంటే ఇదంతా చదువుతుంటే నాకు వైరాగ్యం కలుగుతోంది ఈ పుణ్యలోకాలం అయితే మరి మీకు ఎలా ఉందో నాకు తెలియదు కానీ వీటి వర్ణన దానికోసమే అందుకోసం చెప్పాను ఇప్పుడు ఇక్కడ శంకరులు దీని మీద కొంత అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు వారు ఏమంటారు చూద్దాం నహి సద్యోముక్తి భాజం సమ్యగ్ దర్శననిష్టానం గతిహీ ఆగతిర్వా క్వచిదస్తి అది సద్యోముక్తి అంటే మరణించి దాకా ఆగడం విమానం ఎక్కి దేవతలు దారి చూపిస్తుంటే ఎక్కడికో వెళ్ళడం అక్కడికి చేరుకుని మళ్ళీ అక్కడ సద్ సగుణ బ్రహ్మగారి దర్శనం కోసం ఏ హోటల్లోనో హోటల్ అంటే ఏదో మకాము మొత్తానికి అక్కడ కూడా హోటల్ లాంటి ప్లేసులో ఉండాలి కదా మరి అక్కడ ఏదో హోట తీసుకుని ఆ సగుణ బ్రహ్మ యొక్క దర్శనం కోసం వేచి ఉండడము ఇవన్నీ ఏమీ కాదు ఇప్పుడు ఇక్కడ అహం బ్రహ్మాస్మి అని తెలుసుకుని వీడు జీవన్ముక్తుడైపోతాడు సద్యోముక్తి అంటారు దాన్ని జీవన్ముక్తుడైపోతాడు అలా ఎవళ్ళు అవుతారు సమ్యక్ దర్శన నిష్ఠానం ఆ సమ్యగ్ అనే నిష్ట చూడండి సమదర్శనము అని శ్రీకృష్ణుడు దేనిని వర్ణించినాడో దానినే భాష్యకారులు సమ్యగ్ అని వర్ణిస్తారు సమ్యగ్ అంటే ఏమిటంటే అసమ్యక్ దర్శనం ఏదో తెలుసుకుని దానిని నిరాకరించుటయే సమ్యక్ దర్శనము అసమ్యక్ దర్శనమేదో తెలుసుకోవాలి ఇప్పుడు నేను ఉన్నాను అనే అనుభవం ఉన్నది నేను ఉన్నాను అంటే తనంత తాను స్వయంగా ప్రకాశిస్తూ ఉన్నాను అంతే కదా మరి నేను ఉన్నాను అంటే నేను కన్ను తెరిచినా నేను ఉన్నాను కన్ను మూసినా నేను ఉన్నాను కా దాన్ని బట్టి ఏం తెలిసింది కంటితో చూసి తెలుసుకోదగ్గ విషయం కాదు మనస్సుతో సంకల్పించినప్పుడు నేను ఉన్నాను సంకల్పరహిత స్థితిలో కూడా నేను ఉన్నాను దాన్ని బట్టి ఏం తెలిసింది మనస్సుతో ఆలోచించి తెలుసుకునేది కాదు నేను ఉన్నాను మరి ఎలా తెలుస్తుంది తనంత తానుగా తెలుస్తూ ఉంటుంది ద సెల్ఫ్ ఎవిడెంట్ సెల్ఫ్ ద సెల్ఫ్ విచ్ ఈస్ సెల్ఫ్ స్వయం ప్రకాశమైన నేను నేను ఉన్నాను ఏమండి ఇప్పుడు ఈ నేను అనే అనుభవం ఆ మౌలికమైన అనుభవం ఏదైతే కలదో స్వయం ప్రకాశ సత్త ఆ నేను దాని మీద మీరు అనాత్మధర్మాలని అధ్యారోపంచేస్తారు అనాత్మధర్మం అంటే ఎలాగా ఎదరకుండా ఇంకొకడు ఉంటాడు వాడిని బట్టి తన మీద ఒక ధర్మాన్ని ఆరోపించుకుంటాడు ఏమని వాడు బావమరిది నేను వాడికి బావను అంటాడు మీరు ఏమంటే నేను ఉన్నాను అనే మౌలికమైన స్వయం సత్ అది ఎక్కడా బావా బావమరిది ఈ రకమైన ఆరోపం ఎక్కడా అది సాపేక్షం రిలేటివ్ అన్న అన్రియల్ ఏమండి అలాంటి ఆరోపములు ఏమీ పెట్టుకోవద్దు అలాంటి ఆరోపణ మీరు పెట్టుకుంటే అది అసమ్యగ్ దర్శనం అవుతుంది ఓకే అలాంటివన్నీ తీసేయండి నేను ధని ధనవంతుడను అన్నారనుకోండి అప్పుడు అది కూడా అసమ్యక్ ఎందువల్ల బ్యాంకులో ఉన్న డబ్బు దాన్ని నేను అనే దానిని నిర్ధారించుకునుట బట్టి ఆత్మను నిర్ధారించుట అసమ్యక్ అది కూడా తీసేయండి ఏమండి ఇక దేహం దగ్గరికి రండి నేను బ్రాహ్మణుడను నేను క్షత్రియుడను అని ఇలా మొదలుపెట్టారనుకోండి దేహమునందు ఆరోపించబడే కులాన్ని మీరు ఆత్మ ఆరోపించుకుంటున్నారు దేహము అనాత్మ దేహము యొక్క ధర్మాన్ని ఆత్మ మీద అది తప్పు నేను నల్లగా ఉన్నాను నేను ఎర్రగా ఉన్నాను నేనేమో అందంగా ఉన్నాను నేను అందవికారంగా ఉన్నాను ఇవన్నీ దేహధర్మాలు అవన్నీ తను ఎందు ఆరోపించుకునుట తప్పు ఇక ఇంద్రియముల దగ్గరికి రండి నేను రెండు కళ్ళు గలవాడను నేను క్యాట్రాక్ట్ చూపు తగ్గినవాడను మంచి చూపు గలవాడను అని ఈ విధంగా అయితే ఒకే కన్ను గలవాడను లేదా అంచుడను అని ఇవన్నీ కూడా ఇంద్రియ ధర్మములను అనాత్మయైన ఇంద్రియము యొక్క ధర్మములను తన ఆరోపించుకొనుట అది కూడా అసంనిగదర్శనమే మీరు పనిచేయండి కళ్ళు తెరిచి బయట ఉన్న వస్తువుని చూడకుండా కళ్ళు తెరిచి అక్కడ ఏముందో చూడకుండగా అంతర్దృష్టి కలిగి నేను ఉన్నాను అనే అనుభవాన్ని మీరు పరిశీలించండి కళ్ళు తెరిచి చేయాలి నేను ఉన్నాను కళ్ళు మూసి నేను ఉన్నాను ఈ రెండింటికి తేడా ఏమైనా ఉందా ఏమి తేడా అంటే ఏమిటి కన్నుతో చూసినప్పుడు చూడనప్పుడు కూడా నేను ఉన్నాను అన్నది సమానమే అండ్ ధెర్ ఫోర్ ఐమ్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ద సెన్స్ ఆర్గన్స్ అని స్పష్టమైంది కదా కాబట్టి ఇండియ ధర్మములను నేను ఉన్నాను తన స్వరూపముపై ఆరోపించవద్దు ఓకే ఇక మనస్సు దగ్గరికి రండి మనస్సు దగ్గరికి వస్తే మనస్సునందు సుఖము దుఃఖము అలా వచ్చిపోతూ ఉంటాయి ఈ మనస్సు ఎలా ఉంటుందంటే ఓ గంట ఉల్లాసంగా ఉంటుంది మరో గంట నిరుత్సాహంగా ఉంటుంది క్రికెట్ మ్యాచ్ చూస్తుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారనుకోండి వాడు బంతులు వేస్తూనే ఉంటాడు వీడు టిక్టిక్ కొంటూ ఉంటాడు రన్స్ కొట్టాడు మనవాడు మన ఓవర్ అయిపోయింది ఒక్క రన్ కూడా రాలేదు అప్పుడు మనకి ఏమిటో అంతకాలం మీరు ఉత్సాహం వచ్చేస్తుంది ఈ లోపల బంతిని వాడు గట్టిగా ఊపుతాడు అది ఎక్కడికో పోతుంది ఫోర్ వస్తుంది అదిగో 4 ఫోర్ ఫోర్ ఫోర్ అని మహా ఉత్సాహం ఏమంటే ఫోర్ బాగా మంచి ఉత్సాహంలో ఉంది ఈ ఇంకో బంతి వేస్తాడు వాడు వీడే అవుతూ అవుతాడు అయ్యో చూసారా ఎప్పుడైనా మన యంగ్ పీపుల్ క్రికెట్ చూసేవాళ్ళు ఇలాగే ఉంటారా పొద్దున్నే మొదలు పెడతారు క్రికెట్ చూడడం సాయంకాలం దాకా ఎన్నిసార్లు సుఖము ఎన్నిసార్లు దుఃఖము ఓ యాభై సార్లు సుఖం ఇంకో యాభై సార్లు దుఃఖం ఆఖరిని మ్యాచ్ నెగ్గితే గట్టి సుఖం మ్యాచ్ ఓడిపోతే గట్టి దుఃఖం ఈరోజు మ్యాచ్ నెగ్గితే సుఖం మళ్ళీ రేపు మళ్ళీ ఆ మ్యాచ్ని నెగ్గుతాడని నేను నమ్మకం లేదు భయం మనస్సు ఇలాగే ఉంటుంది అది స్థిరంగా ఉండదు ఓసారి సుఖం ఓసారి దుఃఖం క్రికెట్ మీద చూరికే దృష్టాంతం మన జీవితం ఎప్పుడూ అలాగే ఉంటుంది ఓసారి సుఖం ఓసారి దుఃఖం వంకాయ కూర బాగుండే సుఖం దోశగా వచ్చిన చేతిగా ఉంది దుఃఖం మళ్ళీ అక్కడికక్కడే సుఖం దుఃఖం సుఖం దుఃఖం కుర్రాడు చెప్పిన మాట వింటున్నాడు సుఖం ఇంకోటి చెప్పిన మాట వినలేదు దుఃఖం నేను ఓసారి భిక్షకు వెళ్ళాను ఒక ఉంటే మీరు మరోలా అనుకోకండి చిన్న దృష్టాంతమే అమ్మగారు భిక్ష వడ్డిస్తున్నారు భోజనం చేస్తున్నాను అమ్మగారు అన్నారు అబ్బాయి అమెరికాలో ఉన్నాడండి ఉత్తరాలు రాయుడు చెప్పిన మాట విండు అక్కడెక్కడో బెల్జియన్ అమ్మాయిని ఎవరినో ప్రేమిస్తున్నట్ట అని కళ్ళమ్మని వీళ్ళు పెట్టుకున్నారు పాపం దుఃఖం పప్పు తినడం నేనేమో కూర దగ్గరకు వచ్చాను ఈ కొడుకు దుఃఖం పూర్తయింది నేనేమన్నాను మీ అమ్మాయి ఎక్కడ ఉన్నారండి కులసాగా ఉన్నారు ఆవిడ అమ్మ అంటే వెంటనే ఆ దుఃఖం మరిచిపోయారు వారు అమ్మాయి బొంబాయిలో ఉందండి భర్త తోటి కులసగా ఉంది ఇద్దరు పిల్లలు వాళ్ళు చాలా బాగా చదువుకుంటున్నారు ఆవిడకి మహానందం ఈ లోపల కూర అయింది పెరుగు దగ్గరకు వచ్చారు పెరుగు దగ్గరకు వచ్చేప్పటికి వీడి బెల్జియన్ అమ్మాయిని పెళ్ళాడితే పుట్టబోయే పిల్లలకి మనం ఎలాగండి అని పాపం మళ్ళీ దుఃఖం ఆవిడకి నేను చెప్పాను పోలే మా పుట్టబోయే పిల్లల గురించి మీకు నాకు ఎందుకు దుఃఖం వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు పిల్లల్ని జన్మనిచ్చేది వాళ్ళు పెంచి పోషించాల్సింది వాళ్ళు ఆ ఇష్యూస్ వాళ్ళే సెటిల్ చేసుకుంటారు పైగా వాళ్ళు కూడా సెటిల్ చేయరు దీజ్ ఎ సోషల్ డైనమిక్స్ ఆ డైనమిక్స్లో అదేదో ప్రవాహంలో అదేదో సెటిల్ అవుతుంది వాటి గురించి మీరు నేను ఇంకా బెంగపెట్టుకోవడం ఇంకా వాడికి పెళ్ళే కాలేదు పెళ్ళి అవ్వాలి ఆమె అవ్వాలి సంతానం కలగాలి ఎప్పటి మాట ఇప్పటి చింత అంటే అవును స్వామీజీ మీరు చెప్పింది కూడా కరెక్టే మనం వైరాగ్యంగా ఉండాలి అని అన్నారు ఈ లోపల నా భోజనం పూర్తయింది నా భోజనం అయ్యే లోపల ఆమె రెండు సార్లు సుఖం రెండు సార్లు దుఃఖం అనుభవించారు సుఖం వచ్చి దుఃఖం వచ్చినప్పుడు ఆమె కళ్ళలో నీళ్ళు వచ్చే సుఖం వచ్చినప్పుడు పాపం ఆనందంగా నవ్వారు మనిషి నవే ఉంటుంది సుఖం దుఃఖం సుఖం దుఃఖం సుఖం దుఃఖం ఇప్పుడు మనస్సులో వచ్చే సుఖ సుఖము ఒక స్టేట్ ఇట్స్ ఎ మెంటల్ స్టేట్ మనస్సు యొక్క ఒక అవస్థ ఎంతోసేపు ఉండదు అది పోయి దుఃఖం వస్తుంది అది మరో అవస్థ ఈ అవస్థలు ఎవరికి తెలుస్తాయి ఎదరవాడికి తెలుస్తాయి ఇప్పుడు ఆమెకి వచ్చిన సుఖ దుఃఖములు నాకు తెలిసాయి నేను ఆమెను ముఖాన్ని చూసి తెలిసేవాడు ఆమెకు కూడా తెలుస్తాయి నాకంటే బాగా తెలుస్తాయి ఆమెకి కదా కాబట్టి ఆమె ఎవరు సుఖీ దుఃఖినా లేక సుఖదుఖముల సాక్షియా అంటే సుఖదుఖముల సాక్షి మనస్సులో సుఖ దుఃఖాలు రావడం తప్పు కాదు వాటితోటి తాదాత్మ్యాన్ని చెందడమే తప్పు మనస్సులో సుఖం వచ్చింది కాబట్టి అహం సుఖీ మనస్సులో దుఃఖం వచ్చింది కాబట్టి అహం దుఃఖీ అంటే ఏమైపోయింది అహంకి మనస్సుకి మధ్యలో గ్యాప్ ఏమీ లేదు ఇలా ఉన్నాయి ఇది అహమ్ము ఇది మనస్సు మనస్సు సుఖీ అహం సుఖి మనస్సు దుఃఖి అహం దుఃఖీ అలా ఉండకూడదు అదే అది అసమ్యగ్ దర్శనము మీరు మనస్సుని పరిశీలించండి అంటే ఇలా ఉండకుండగా మనస్సుని అలా మనస్సుకి మీకు దూరం పరిశీలించండి మనస్సు ఎడలో నేను సాక్షిని మనస్సుని వాచ్ చేస్తాను అభ్యాసం చేయాలి ఎలాగైనా అడగద్దు ఎలాగంటో ఏమీ లేదు ఇంకా మీరు ట్రై చేయడమే మనస్సును అలా వాచ్ చేయటం మనస్సులో ఉల్లాసంగా లేదు ఏదో ఉంది ఏదో ఉత్తరం వస్తుంది అనుకున్నాను రాలేదు ఫోను రాలేదు మనస్సు కొంచెం గడబడిగా ఉంది ఓకే మనస్సు గడబడిగా ఉంది నేను గడబడిగా ఉన్నాను కాదు మనస్సు గడబిడగా ఉంది అని మనస్సును మమేకం తాదాత్మ్యం లేకుండా చూచుట అది సమ్యగ్ దర్శనం మీరు అటువంటి సమ్యగ్ దర్శనమునందు నిష్ట కలిగి ఉన్నచో మీరు శుద్ధమైన అంతఃకరణంతో ఆత్మనిష్టలో మీరు ఉన్నట్లయితే యొక్క దైవత్వము ఆవిష్కృతమవుతుంది ఎప్పుడు ఇప్పుడు ఇక్కడ అహం బ్రహ్మాస్మి లేదా శివోహం శివోహం శివుడను నేనే అని మీరు తెలుసుకుంటారు తెలుసుకుంటే కైలాసానికి వెళ్ళడం ఉండదు వాపసు రావడం ఉండదు ఎందుకంటే అంతా శివుడే అంతా శివుడే మొత్తం జగత్తంతా కైలాసమే ఇంక వెళ్ళేది లేదు వచ్చేది ఆ విధంగా సమ్యగ్ దర్శన నిష్ఠులు ఎవరైతే ఉంటారో జ్ఞానులు వారికి గతి కానీ ఆ గతి లేదు క్వచిత్ అంటే ఏ మార్గము వారికి అప్లై కాదు ఏ కాలము వారికి అప్లై కాదు మరైతే వారి దేహము పడిపోయినప్పుడు ఏమవుతుంది అని ఒక ప్రశ్న ఉత్క్రామంతి ఇది శృతే ఆ జ్ఞాని యొక్క ప్రాణాహ ప్రాణములు నా ఉత్క్రామంతి పైకి వెళ్ళవు పుణ్యం చేస్తున్నవాడు ప్రాణాలు ఎక్కడికి వెళ్తాయి పైకి పోతాయి జీవుడు అండి ప్రాణాలంటే జీవుడు కదా జీవ ప్రాణధారణే ప్రాణధారణము అనికే జీవుడు అని పేరు పుణ్యం చేసిన జీవుడి ప్రాణాలు పైకి పోతాయి పాపం చేసిన జీవుడి ప్రాణాలు కిందకి పోతాయి కిందకంటే అధోగతి పుణ్య పాపాలు ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటే మళ్ళీ మనుష్య లోకంలోకే వస్తాడు అబవ్ బిలో ఆర్ ఇన్ మిడిల్ మరి జ్ఞాని యొక్క ప్రాణాలు ఎక్కడికి వెళ్ళవు అక్కడే సర్వమునందు విలీనమైపోతాయి ఇప్పుడు గంగానది సముద్రంలో కలిసిపోయిన తర్వాత ఇప్పుడు గంగానది స్వర్గానికి వెళ్తుందా లేదంటే ఇంకెక్కడికైనా వెళ్తుందా ఎక్కడికి వెళ్ళదు స సముద్రం అయిపోయింది అంతే గంగానది సముద్రం అయిపోయినది జీవుడు ఈశ్వరుడైపోయినాడు ఘటాకాశము మహాకాశములో విలీనమైపోయినది ఏమండి కాబట్టి అహంకారము ఉన్నంత నేను వేరు సర్వము వేరు అప్పుడు ఈ నేను పుణ్యం చేసిన నేనైతే పైకి పోతుంది పాపం చేసిన నేనైతే కిందకి పోతుంది పుణ్య పాపాలు ఈక్వల్గా ఉన్న నేనైతే మళ్ళీ మానవ దేహాన్ని పొందుతుంది ఈ నేను ఈగో అహంకారము లేదు సర్వమునందు విలీనం అయిపోయింది అప్పుడు ఏది వెళ్తుంది ఏది వస్తుంది గతి ఆగతి ఏమీ లేవు కాబట్టి దాన్నే మోక్షము అంటారు జీవన్ముక్తి అని అంటారు కాబట్టి ఈ వర్ణన ఈ గతివర్ణన జీవన్ముక్తులకు అన్వయించవు తరువాత బ్రహ్మ సంలీన ప్రాణమయా బ్రహ్మభూత మీరు అద్దం ముందు నిలబడ్డారనుకోండి మీ బింబం అద్దంలో కొడుతుంది దాని ముందు ఇంకో అద్దం పెట్టారనుకోండి ఈ అద్దంలో ఉండే ప్రతిబింబం ఆ అద్దంలో కొడుతుంది ఆ అద్దంలో ఉన్న ప్రతిబింబం ఇంకో అద్దంలో కొడుతుంది ఈ ప్రతిబింబాలు ఒక అద్దం నుంచి ఇంకో అద్దానికి అలా ప్రయాణం చేస్తూ ఉంటాయి ఏమన్నాయి అద్దం తీసేసారనుకోండి అప్పుడు ఆ ప్రతిబింబం ఏమవుతుంది బింబంలో కలిసిపోతుంది బింబంలో కలిసిపోతుంది అదేవిధంగా జీవుడు ఈశ్వరుని యొక్క ప్రతిబింబము ఏమిటి అర్థము మనస్సు అనే అర్థంలో జీవుడు ఈశ్వరుని యొక్క ప్రతిబింబము ఆ మనస్సు అహంకారమును సృష్టిస్తుంది దాంతో వీడు ప్రతిబింబ రూపంగా భిన్నంగా నిలిచి ఉంటాడు అజ్ఞానం చేత అహంకారం విలీనమైపోయింది అనుకోండి అంటే ఇంకా మనస్సు మనస్సులో ఉండే కాలుష్యమంతా ఊడపోతే మనస్సే లేనట్టయిపోతుంది ఆకాశము వంటి జ్ఞానస్వరూపుడుగా మిగిలిపోతాడు అప్పుడు వాడు సర్వవ్యాపకమైన బ్రహ్మలో ఐక్యమైపోయినాడు ఇంకా వేరే మిగిలిన లేడు బ్రహ్మమయుడు అయిపోయినాడు బ్రహ్మ తన స్వరూపము అని తెలుసుకుని బ్రహ్మభూతుడైపోయినాడు బ్రహ్మ అంటే సర్వము బ్రహ్మయే కాబట్టి జీవుడుగా ఉంటే ఓ చోటు నుంచి మరో చోటుకి వెళ్ళడం ఉంటుంది సర్వాత్మభావంలో ఉన్నటువంటి మహాజ్ఞాని వెళ్ళడము ఉండదు రావడము ఉండదు క్రమేణతు గంతి బ్రహ్మవిదోచనా మరి బ్రహ్మోపాసకులైన జనులు ఉన్నారే మరి వాళ్ళ మాట ఏమిటి వాళ్ళు ఇలా ఈ గతి ఈ మార్గంలో పయనించి బ్రహ్మలోకానికి వెళ్తారు బ్రహ్మలోకంలో వాళ్ళు చాలా కాలం ఉంటారు ఉండి ఆ ఉన్న టైంలోనైనా ఆత్మవిచారం చేసి ధ్యానం చేసుకుని అహం బ్రహ్మాస్మి అని తెలుసుకుంటే మోక్షాన్ని పొందుతారు మరి అక్కడ బ్రహ్మ చేయడానికి బోధించేది ఎవరు అంటే హిరణ్య బోధిస్తాడు హిరణ్య గర్భుడు అనే మహావాక్యాన్ని బోధిస్తాడు అప్పుడు ఆత్మవిచారం చేసి ఆత్మనిష్ఠులై జీవన్ముక్తులై వారు ఆ దేహత్యాగం బ్రహ్మలో ఒక దేహం పోయిన వెంటనే పరబ్రహ్మలో విలేన వెంటారు ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏమిటంటే ఈ మానవ జన్మ ఉండగా ఆత్మవిచారం చేసి జీవన్ముక్తుడవడం తేలికయా లేక ఈ మానవ జన్మ ఉండగా సగుణ బ్రహ్మను ఉపాసన చేసి ఈ మార్గం అంతా పయనించి అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ నేను చెప్పాను ఇందాక సగుణ బ్రహ్మస్థు అంటే లైన్లు కట్టి కూర్చోవడం ఉంటుంది మళ్ళీ అక్కడ మళ్ళీ తత్వము సీమావాక్య విచారం ఉంటుంది అక్కడ మళ్ళీ ధ్యానము శ్రవణము మననము నిధిధ్యాసనము ఉంటాయి అవన్నీ చేసుకుని అక్కడ అహం బ్రహ్మాస్మి తెలుసుకుని ముక్తి పొందటము ఏది తేలిక ఇప్పుడే తేలితారు ఆ మాట చెప్పడం కోసం ఈ విచారమంతా చేశారు అది ఓం పూర్ణమద పూర్ణముదూర్ణ పూర్ణముద్య శాంతిశ్ శాంతి ఓ త్ర్యంబకం సుగంధి పుష్టివర్ధనం వాత్యోర్ముక్ష